గణపతి వామే ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజ్మ బ్రహ్మణస్పత ఆనశ్వం వన్నోదసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య వందే గురు పరపరా ం సహనా సహనౌనూ తేజస్వినధీతమస్ మావిషావై ఓ శాంతి శాంతి శాంతి మైత్రేయీతిహోవాచవల్క్య अद्याष्ट भाष्यलो प्रत्यगात्म नम विर प्रत्यत्म्रह्म विद्या अथिदि तृतीय ध्यान ఉపసంహృత సమస్త అవిద్యా విషయ ఇంతవరకు చెప్పాం మూడో అధ్యాయంలో మొత్తం అవిద్యా టాపిక్ అంతా పూర్తయింది ఉపసంహారం చేశారు విషయ అంటే టాపిక్ ది టాపిక్ ఆఫ్ అవిద్య అజ్ఞానం టాపిక్ అంతా కూడా మూడో అధ్యాయంలో విస్తారం మూడో అధ్యాయంలో అంటే ఉపనిషత్ దృష్ట్యా మొదటి అధ్యాయంలో విస్తారంగా చెప్పి ఉపసంహారం చేయటమైనది అంటే నాల్గోధ్యాయం ప్రారంభం నాల్గోధ్యాయమంటే మళ్ళీ రెండోధ్యాయ ఉపనిషత్తుదృష్ట్యా చతుేటు బ్రహ్మవిద్యా విషయ ప్రత్యగా జ్ఞాప్యామి ప్రస్తుత్య ్రహ్మా ఏకమద్వయూ క్రియాకారలస్వ్యశబ్దవాచ్య అశేషూత ేతి జ్ఞాపితం చతుర్థేతు అంటే నాలుగవ అధ్యాయంలో అంటే ఉపనిషత్తు దృష్ట్యా మొదటి రెండవ అధ్యాయంలో బ్రహ్మ విద్యా విషయం టాపిక్ ఇక్కడ విషయం అంటే టాపిక్ ఇక్కడ టాపిక్ ఏమిటంటే బ్రహ్మ విద్య ఇక్కడ ప్రస్తాం ప్రధానంగా నాలుగో అధ్యాయంలో ప్రారంభమవుతోంది అయితే బ్రహ్మవిద్య టాపిక్ అయినప్పుడు ఆ బ్రహ్మ విద్య సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అంటే ప్రత్యేక ఆత్మానం బ్రహ్మ అది సబ్జెక్ట్ మ్యాటర్ అంటే మనిషి యొక్క అంతరతమగు ఆత్మస్వరూపం ఏది కలదో అదియే బ్రహ్మ బ్రహ్మ అంటే అలాగే ఉంటుంది మామూలుగా ఏముడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్తే అది బ్రహ్మవిద్య కాదండి అది వేరే విద్య లోకంలో మూడు రకాల మహాత్ములు ఉంటారు ఒక రకం నేను మొన్న ఎప్పుడో క్లాసులో చెప్పాను ఒక రకం ఏమంటే చమత్కారం చేస్తారు చమత్కారం అంటే కడుపులోంచి శివలింగాలు తీయడం తర్వాత విభూతులు తీయడం లింగం ఏమిటి బంగారపు ఆభరణాలు బంగారపు ఆభరణం కస్టమ్ మేడ్ తీస్తే అది అది అది ఎలా కస్టమ్ మేడ్ ఆభరణం ఎక్కడో హైదరాబాద్లో ఎవరో కంసాలి వాడు తయారు చేసిన ఆభరణం తీసిస్తే అది అది మహిమలో అవుతుందండి ఇంతవరకు పృథ్వీలో ఎక్కడ ఎవ్వడూ తయారు చేయని ఆభరణం ఏదైనా తీస్తే మహిమవుతుంది కానీ మామూలుగా ఇక్కడ జ్యోతి దివ్య జ్యోతి వాళ్ళ దగ్గర దొరికేటువంటి ఆభరణాన్ని నేను తీసి మీకు ఇచ్చారనుకోండి అప్పుడు మీరు అడగాలి కాలర్ పట్టుకునే ఎలా దివ్య దగ్గర ఎప్పుడు పట్టుకొచ్చామని అడగాలక్కర్లేదా అడగడం మనసు అయ్యో మహాత్ములు తీసిచ్చేటంటే ఇంకా ఏం చెప్పమంటారు సో ఇలాంటి రకం మహాత్ములు ఒకటి రెండో రకం మహాత్ములు ఉంటారు ఇది చెప్పటి రెండో రకం ఇదంట ఇక్కడ చెప్పలేదు అక్కడ గీతా క్లాస్ లో చెప్పానేమో ఇక్కడే చెప్పానా రెండో రకం మహాత్ములు ఏమంటే ఈ పూజలు పునస్కారాలు ఇప్పుడే నేను టీవీ వస్తుంటే కార్లో వస్తూ ఉంటే చూశాను ఒక ఆయన ఓ చేత్తో మైకు వైర్లెస్ మైక్ ఓ చేతితో వైర్లెస్ రెండో చేత్తో కొబ్బరికాయ కింద సరేప్పుడు కొబ్బరికాయ ఉండటం సహజం కదా మన దేశంలో భారత సౌ సౌత్ ఇండియాలో కొబ్బరికాయలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలా కొడతారు దాంట్లో తప్పే ఉంది కానీ కింద చూసి నేను ఆశ్చర్యపోయాను ఎన్మాస్ కోకోనట్ బ్రేకింగ్ ప్రోగ్రామ్ వై వై ఎన్మాస్ కోకోనట్ బ్రేకింగ్ వై ఎందుకు కలిసి వెయ్యి మంది కలిసి ఒకేసారి వెయ్యి కొబ్బరికాయలు కొట్టడం దేనికి ఏం పిచ్చా ఏమన్నా సర్వదోషం మీకు కొబ్బరిగా కొడితే దోష నివారణ ఎలా అవుతుంది అది పోనీ సో ఇలాగంటే పూజలు అవి ప్రచారం చేసే మహాత్ములు కొంతమంది ఉంటారు రెండు మూడో రకం మహాత్ములు ఎలా ఉంటారంటే చూడునైనా నువ్వు నీ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకో నేను సంసార దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అంటే నీ అంతఃకరణాన్ని నువ్వు శుద్ధి చేసుకో శుద్ధి చేసుకుని నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో ఆ విధంగా నువ్వు కృతార్థుడు కావాలి అని చెప్పే మహాత్ములు మూడో రకం సో అది టాపిక్ బ్రహ్మ విషయం ప్రత్యగాత్మానం నీ స్వరూపంలో దుఃఖం లేదు ఇప్పుడు ప్రతివాడి సమస్య ఏమిటి రెండు దుఃఖము భయము నాకు దుఃఖమున్నది భయం నీ స్వరూపంలో దుఃఖము లేదు మరి స్వరూపంలో దుఃఖము లేక భయము లేకపోతే మరి ఎందుకని మనకి దుఃఖము భయము అనుభవానికి వస్తున్నాయి దీనికి ఈశావాస్యోపనిషత్తులో శంకరాచార్యులు దృష్టాంతం వచ్చారు ఒకడు గంధపు చెక్క కొన్నాడు ప్యూర్ ప్యూర్ గంధపు చెక్క కొని మమ్మలుగా ఇక్కడ కర్ణాటక స్టోర్లో దొరుకుతాయి ప్యూర్ గంధపు చెక్క దొరుకుతుంది అది కొని బయటికి తీసుకొస్తో ఆ మురిక్కల దాటబోతో ఆ మురికాలంలో పాడేసుకున్నాడు నాలాంటి పుట్టు కానీ చేయి వాడికి ప్రతీది కింద పడేసుకోవడం అలవాటు అలాగే ఈ గంధపు చెక్క కూడా మురికాలంలో పడింది వెయ్యి రూపాయలు ఇచ్చుకున్న గంధపు చెక్క మురికాలంలో పడితే వదిలేస్తారా దాన్ని ఎలా అయితేనే పైకి తీశాడు వెంటనే తీస్తే అది ఏం వాసన వేస్తుంది గంధపు సువాసన వేస్తుందా గంధపు చెక్కలాగా పచ్చగా కనపడుతుందా కనపడుతుంది దుర్వాసన వేస్తుంది నల్లగా కనపడుతుంది ఇప్పుడు దాన్ని ఏం చేశాడంటే ఇంటికి తీసుకెళ్లి నీటితో కడిగాడు కడిగినా ఇంకా నల్లగానే ఉంది ఆ మకిలంతా పట్టేసి ముక్కు దగ్గర పెట్టుకుంటే దుర్వాసన వేస్తుంది అప్పుడు ఏం చేశాడంటే ఈ సాన పట్టీది ఉంటుంది చూసారా చిత్రి చిత్రిక పట్టీది చిత్రిక అనే ఒక పదం ఉంది సో దాంతో చిత్రిక పట్టి చిత్రిక పడుతూ ఉండగానే ఈ దుర్వాసన తొలగిపోయి సుగంధం రావడం ప్రారంభించింది అదేవిధంగా మన మన మన స్వరూపం మనకి దుఃఖంతో భయంతో నిండి ఉన్నట్టుగా అనుభవానికి వస్తోంది ఎందుకంటే అజ్ఞానము అంతఃకరణము యొక్క కాలుష్యం కారణంగా రాగద్వేషాల కారణంగా దుఃఖము భయము అనుభవానికి వస్తుంది ఆ రాగద్వేషాలను తొలగించి కొంచెం అంతఃకరణాన్ని చిత్రికపెట్టినట్టుగా చేస్తే ఆత్మస్వరూపము పూర్ణ ఆత్మ ప్రకటమైపోతుంది ఆ పూర్ణ ఆత్మే బ్రహ్మ అదే దేవుడు దేవుడంటే ఇంకా వేరే ఏమీ లేడు మీ స్వరూపమే దేవుడు ఇది బ్రహ్మవిద్యకి టాపిక్ ఇది బ్రహ్మవిద్యా విషయం బ్రహ్మ ఆత్మ ప్రత్యేగాత్మ దాని బోధించటానికి ఈ రెండవ అధ్యాయం పూనుకున్నది ఆ విషయం మనకు ఎలా తెలుసు అంటే రెండో అధ్యాయం ప్రారంభంలో అజాతశత్రు సంవాదం ఉన్నది దృప్త బాలాకి అజాతశత్రు సంవాదం బాలాకి ఆయన పేరు ఆయన పేరు బాలాకి బలాకుని కుమారుడు ఆయన కాబట్టి ఆయన పేరు బాలాకి ఆయన మహా పొగరుమోతుగా ఉన్నాడు నా అంతటి పండితుడు లేడనే అహంకారంతో ఉన్నాడు కాబట్టి ఆయనకి దృప్త బాలాకి అని పేరు దృప్త అంటే పొగరుమోత్తు అని వస్తాం సో ఈ దృప్త బాలాకి అజాతశత్రువు మహారాజు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి నీకు బ్రహ్మ గురించి తెలుస్తున్నాను ఏదో మొదలు మొదలుపెడితే పోనీ నాకు తెలుసునో మానునో నీకు తెలుసున్నది నువ్వు చెప్పు అని అజాతశత్రువు ఈయనకి అడుగుతాడు అడిగితే నా అంత విద్వాంసుడు లేడు నీకు నేను బ్రహ్మను చెప్దావనే వచ్చాను అని అంటాడు నాకు గుర్తున్నంతలో చెప్తున్నాను మీరు వెరిఫై చేసుకోండి ఒక్కసారి పేజీలు వెంకి తిప్పి తెలుగులో మీకు అన్నీ కనపడతాయి సో అప్పుడు చెప్తాడు ఆయన బ్రహ్మ ఆ బ్రహ్మ గురించి చెప్తాడు చెప్తే ఈయన ఈయన ఏమంటాడంటే ఈ అజాతశత్రువు ఓ స్ బ్రహ్మ అంటాడు ఎవడో వచ్చి బ్రహ్మ గురించి చెప్తానంట చెప్పండి మీరు బ్రహ్మ గురించి మనం చేయండి అంటే బ్రహ్మ వైకుంఠంలో ఉంటాడు అని చెప్పాడు అనుకోండి అప్పుడు మనం ఏమంటాం ఓ అని తస్సది అయిదా బ్రహ్మ ఈ బ్రహ్మ మనకి తెలుసున్న బ్రహ్మే వైకుంఠంలో ఉండి బ్రహ్మ గురించి తెలియని వాళ్ళే వీటందరికీ తెలియని ఎవరు ఈ బ్రహ్మ తెలుసున్న బ్రహ్మే అన్నాడు అజాధ శత్రువు అదేపటికి దృప్త బాలాకి దృప్త గర్వం అంతా పోయి అజాధశత్రువుకి దండం పెట్టి నేను పొడబడ్డాను నాకు తెలుసున్న బ్రహ్మ అది అల్పమైన బ్రహ్మ నీవు యథార్థమైన బ్రహ్మను బోధించుము అని కోరుతాడు కోరితే అప్పుడు ఆయన అంటాడు బ్రహ్మతే బ్రవాణి ఇది నీకు నేను బ్రహ్మని బోధిస్తాను కూర్చో అని మొదలుపెడతాడు మొదలుపెట్టి కొంత దూరం బోధించిన తర్వాత మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తాడు బ్రహ్మతే జ్ఞాపయిష్యామి బ్రవాణి అంటే చెప్తాను జ్ఞాపయిష్యామి అంటే నీవు తెలుసుకునే చేస్తాను అంటే ఇంకా చక్కటి దృష్టాంతాలు ఇవి చెప్పి నీకు ఆ ఉపాయాన్ని కూడా బోధించి చిత్తశుద్ధి మొదలైన ఉపాయాన్ని కూడా బోధించి ఆ బ్రహ్మని యొక్క అనుభవానికి వచ్చేట్లా నేను చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఇది ప్రస్తుత్య అని ప్రస్తావన అంటే ప్రారంభం చేసి ఆయన బ్రహ్మను బోధిస్తాడు ఆ బ్రహ్మ ఏమిటంటే తద్ బ్రహ్మ అది ఏకం ఏకం అంటే ఏతి వ్యాప్నోతి ఇది ఏకం వ్యాపించేది కనుక ఏకం అవుతుంది వ్యాపించేది అనే అర్థం ఏక శబ్దంలో ఉంది ఎందుకంటే ఏకా అనే నెంబరు కూడా మీరు తీసుకుంటే ఈ నెంబరు అన్ని నెంబర్స్లోనూ వ్యాపించి ఉంటుంది ఏకా ఈజ్ వన్ ఈజ్ ఏ కామన్ మల్టిపుల్ ఆఫ్ ఆల్ నెంబర్స్ కామన్ మల్టిపుల్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఇప్పుడు రెండు ఉందనుకోండి రెండులో వన్ ఉంది వన్ అండ్ వన్ పదిలో లో ఉందా లేదా ఉంది వన్ అండ్ వన్ అండ్ వన్ అండ్ వన్ వెయ్యిలో కూడా అంతే వన్ లేని నెంబర్ లేదు అన్ని నెంబర్స్లోనూ వన్ వ్యాపించి ఉంటుంది ఆ విధంగా వ్యాపించి ఉండేది దానికి ఏక అని పేరు వచ్చింది మిమ్మల్ని జనరల్ నాలెడ్జ్లో అన్ని సంఖ్యలలో వ్యాపించి ఉండే సంఖ్య ఏది అంటే ఏం చెప్తారు ఒక్కటి అదేవిధంగా సకల జగత్తునందు నామరూపములన్నిటి ఎందు వ్యాపించి ఉండే సత్యతత్వము ఆ అఖండ సత్ అఖండ సత్ ఆ సత్ సదేకమేవ సంయమగ్ర ఆసీత్ అది పరబ్రహ్మ ఏకం అద్వయం ఏకం అంటే సర్వవ్యాపకము అర్థం అయితే అద్వయం అంటే రెండవది లేనిది ఈ మాట చెప్పాలి ఎందుకంటే ప్రతివాడికి కూడా ఈ దృష్టి ఉంటుంది రెండు ఒక ఆచార్యుడు ఆయన సింబల్ ఏమిటంటే వేసింది వి అరాఫత్ అరాఫత్ సింబల్ ఇలా ఉండేది అరాఫత్ ఎప్పుడే అరాఫత్ అని ఒక ఆయన ఉండి వాడు పాలస్తాయి ఆయన ఇప్పుడు పోయాడు ఆయన ఆయన బతుకున్నంత కాలం ఆఖరికు కోమాలో నుంచి ఒక్కసారి కళ్ళు తెరిచి ఇలా చూపించి చచ్చిపోయాడు ఆయన ఎప్పుడు ఇలా సో అంటే వి అనమాట వి అంటే వ్యక్తి అలాగే మన దగ్గర ఒక ఆచార్యులు కూడా రెండే సత్యము అని చెప్తూ ఉంటారు రెండంటే ద్వైతమే సత్యము అని ఇలాగా ఇలా కాదు ఇలా ఇలా ఉండాలి కదండి ఇలా ఉండాలి ఎలా అవులేదరికి నేను ఇలా చూపించా సో అంటే రెండంటే ఇంకా బహు బహు చెప్పక్కర్లేదనమాట సో ఆ రకంగా ద్వైత వాసనతో కూడి ఉంటారు మనిషి ఇప్పుడు దేవుడు దేవుడు గురించి అడగండి మీరు అడిగితే దేవుడు ఎక్కడుంటారు వైకుంఠంలో ఉంటారు కానీ వైకుంఠంలో ఆయన స్వయం ప్రకాశమూర్తిగా ఉండొచ్చుగా అలా కాదు ఆయనకి ఆయన ఒక్కడు ఉంటే ఉబ్బుసుపో ఉబ్బుసుపోక అని ఇలాంటి వివ ఉంటాయి కాబట్టి బోరు కొడుతుంది కాబట్టి ఆయనకి చక్కగా తోడు చేదోడు వాదోడుగా ఉండడానికి ఓ భార్య ఇంకా ఇంకా అద్వైతమేం వస్తుందండి మీరు భార్యను పెడితే అహం ఆవాం భయం అహం అంటే నేను ఆవా అంటే మేమిద్దరము వయం అంటే మేము రెండల్లా మూడవుతుంది నాలుగవుతుంది ఐదవుతుంది సో ఆ రకంగానే వైకుంఠంలో దేవుడు ఉంటాడు ఆయనకు భార్య ఏమంటే భార్యను మాట ఉంటారు మీరు ఆయనకే ఆయన భార్యకి అభేదమే అయ్యి ఉంటుంది అంటే అభేదం కాదు భేదమే సత్యము రండి భేదమే సత్యము ఇలా రండి కాబట్టి ఆయనకి ఆయన భార్యకి భేదము ఉంటుంది అభేదము అభేదము ఉంటుంది మేము కాదనము కానీ భేదం కూడా ఉంటుంది ఇప్పుడు భార్యాభర్త కాపురం చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరికీ అభేదమా భేదమా రెండును అభేదం ఇద్దరికీ ఒకే దృష్టి ఉంటుంది ఒకే ఆలోచన చేస్తారు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి అభేదము కానీ ఆయన వేరు కాబట్టి భేదం కాబట్టి భేదము అని ఇలా మొదలు పెడతారు కాబట్టి భేద దృష్టితోటి నిండి ఉంటుంది మానవుల యొక్క దృష్టి ఆ భేదమే అది అది ఏ సత్యమని చాలామంది అనుకుంటారు కానీ కానీ భేదము కనబడీదే కానీ ఉన్నది కాదు ఇప్పుడు ఆభరణాలు కనబడతాయి ఉన్నది బంగారం ఏమండి ఆ కనబడే ఆభరణాలు ఎన్ని అనేకం భేదం ఉన్న బంగారం ఎన్ని అభేదం ఒకటి రెండవది లేనిది మొత్తం ఈ ప్రపంచంలో ఉండే ఆభరణాలన్నింటినీ కూడా మీరు పరిశీలించినా బంగారం కంటే వేరుగా రెండవది మీకు అనుభవానికి రానే రాదు అవ్వండి బంగారం ఒక్కటే ఉంటుంది ఆభరణము బంగారమే ఉంటుంది దృష్టాంతం అలా తీసుకోవాల్సిమండి సో దృష్టాంతాన్ని చిల్లులు పొడవకూడదు అప్పుడప్పుడు ఆభరణాలు రోడ్డు కోళ్ళు కూడా ఉంటాయని అలా మొదలు పెట్టకూడదు దృష్టాంతం కోసం చెప్పాను నేను ఓకే కాబట్టి అలా కాబట్టి పరమాత్మ ఒక్కటే సత్యము రెండవది లేనే లేదు మరి అనేకం అనేకం కనబడుతున్నమాట వాస్తవం కానీ ఉన్నది ఒక్కటే సినిమాకి వెళ్ళారంటే రెండున్నర గంటల సినిమాలో మీరు అనేకం చూస్తారు కానీ అనేకం ఉన్నాయా లేవు మరి ఉన్నదేమిటి తెల్లని తెర తప్ప ఇంకా ఏది లేదు అదేవిధంగా ఈ జగత్తంతా పరమాత్మ తప్ప ఇంకా వేరే ఏదీ లేదు అని చెప్పడం కోసం అద్వయం సర్వ విశేష శూన్యం చాలా ఇంపార్టెంట్ విశేషణం అంచేతన ఇటువంటి విశేషణాలు ఇటువంటి పాఠాలు ఇవి కేవలము ఉపనిషత్తులు అధ్యయనం చేసే వారికి మాత్రమే మీకు ఇలాంటి విశేషణాలు కనపడతాయి వారు గమనిస్తారు మిగతా అసలు గమనించనే గమనించరు ఇప్పుడు ఈ దీనికి దీనికి తేడా ఏమిటి తేడా ఉందా అంటే ఉంది ఏమిటి తేడా దీనికి దీనికి తేడా ఏమిటి దీనికి దీనికి కాదు ఇగో దీనికి రికార్డింగ్ దీనికి దీనికి పుస్తకం నా చేతిలో ఉంది రెండింటికి తేడా ఉందా లేదా ఉంది తేడా ఏమిటి తేడా అంటే ఇది రికార్డు చేస్తుంది ఇది పుస్తకం విషయాలనన్నిటినీ ప్రింట్ ఉంటుంది తేడా అంటే చూడండి విషయాలన్నీ ప్రింట్ ఉంటుంది అది దీని విశేషం అది దీని విశేషం దీని విశేషం ఏమిటి దీంట్లో ఏది దీనికి విశేషం దీనిలో ఉండదు అన్నీ ప్రింట్ ఉండడం అనే విశేషం దీంట్లో ఉండదు మరి దీంట్లో ఏముంటుంది రికార్డింగ్ చేయుట అనే విశేషం దీంట్లో ఉండదు దీంట్లో ఉన్న విశేషం దీంట్లో ఉండదు దీంట్లో ఉన్న విశేషం దీంట్లో ఉండదు ఈ విశేషాన్ని బట్టే భేదం వస్తుంది ఇద్దరు మనుషుల మధ్యన భేదం ఎక్కడ భేదం ఎందుకు వస్తుంది అంటే దేహములలో భేదం ఉన్నదా ఏమీ లేదు రెండు దేహాలు పాంచభౌతిక దేహాలే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు డయాగ్నాస్టిక్స్ ఎన్ని చేస్తారో చేయండి బ్లడ్ టెస్టులు చేస్తారా ఎక్స్రేలు తీస్తారా ఇమేజ్ మ్యాగ్నటిక్ రిజడెన్స్ ఇమేజ్ మీరు ఏది తీస్తారో తీసి వీడు బ్రాహ్మణుడా క్షత్రియుడా వైశ్యుడా చెప్పండి అని చెప్పేసి మీరు అప్పచెప్పండి చెప్పగలుగుతాడా చెప్పలేకపోతాడు ఎలా చెప్తాడు తర్వాత మీరు మనిషి మనిషిని చూపించకుండా వాడి బ్లడ్నిచ్చి వాడు ఎక్స్రేలను ఇచ్చి మ్యాగ్నెటిక్ రెసిడెన్స్ ఇచ్చి వీడు తెల్లవాడా నల్లవాడా చెప్పమానండి డాక్టర్ని ఏమన్నా డెంటల్ రికార్డ్స్ ఇచ్చి వీడు తెల్లనివాడా నల్లనివాడా చెప్పమండి చెప్పలేడు కాబట్టి ఆ దేహదృష్ట్యా అంతా ఒకటే కానీ వీడు వీడు ఈ క్యాస్ట్ వాడు వాడు ఆ క్యాస్ట్ వాడు అని తేడా ఎక్కడి నుంచి వచ్చింది మనం ఒక విశేషాన్ని ఆరోపిస్తాం వీడియందు ఒక విశేషము వాడి ఎందు ఇంకొక విశేషము కనుక ఇప్పుడు ఈ క్యాస్ట్ వాడు ఈ క్యాస్ట్ వాళ్ళలో ఉండే క్యాస్ట్ అనే విశేషణము వాడి ఎందు లేదు ఆ క్యాస్ట్ అనే విశేషణము వీడియందు లేదు కాబట్టి వీడు వేరు వాడు వేరు అని విభాగాన్ని చూపిస్తారు అలాగే ఈ పుస్తకం వేరు ఘటం వేరు ఏమిటి ఈ తేడా ఏమిటంటే పుస్తకంలో విషయాలు ఉంటాయి ఘటనలో నీళ్లుంటాయి చూడండి ఎంత తేడా ఉందో కాబట్టి ఎంతసేపటికి మీరు విశేషాన్ని చూస్తున్నంతసేపు భేదమే అనుభవానికి వస్తుంది విశేషాన్ని చూస్తున్నంతసేపు ఏమంటే విష్ణువుకి లక్ష్మికి తేడా ఏముంది ఇప్పుడు వేదాంత మామూలు శివానందలహలోనో అక్కడ ఏమని చెప్తారంటే శివుడికి శక్తికి తేడా ఏం లేదని అలా చెప్తారు సపోజ్ మీరు అదేమిటండి అలా మాట్లాడతారు శివుడేమో గజ కట్టుకుంటాడు శక్తి చీర కట్టుకుంటుంది తేడా లేకపో అలా మొదలుపెట్టారనుకోండి మీరు అదిగో మీరు విశేషం చెప్పేశారు ఏమిటి విశేషం ఆయన గజచర్మధారి ఆవిడ కంచి పట్టు అని తేడా చూపించారా లేదా అటువంటి విశేషం చెప్పేస్తే ఇంకా శివుడు శక్తి ఒకటవతాల్లో అవుతారు ఒకటెవర శివుడు వేరే శక్తి వేరే శివుడు మేల్ ఆవిడ ఫిమేల్ అని మీరు మొదలుపెట్టారనుకోండి ఫిమేల్కి మేల్కి తేడా ఎఫ్ఈ ఎక్స్ట్రా ఉందిగా సో అది తేడా వేస్తే ఇంకా మరి ఇంక నేనేం మాట్లాడతాను మీరు విశేషం చెప్పి కూర్చుంటే భేదమే సత్యమైపోతుంది కాబట్టి పరమాత్మయందు మీరు విశేషాన్ని చెప్పారంటే ఆ పరమాత్మ సెపరేట్ అయిపోతాడు పరమాత్మ సర్వజ్ఞుడు అని మీరంటే జీవుడు అల్పజ్ఞుడై కూర్చుంటాడు ఇంక జీవుడు ఈశ్వరుడు ఒకటే ఏ మాట లేదు పరమాత్మయందు సర్వజ్ఞత్వం కూడా ఉపాధిని కల్పించబడినది అంటే మీరు ఏకత్వాన్ని నిలబెట్టగలుగుతారు కాబట్టి పరమాత్మ ఆకాశమునందు విశేషం ఆకాశమున్నందు ఇగో ఇది చిన్న ఆకాశము అది పెద్ద ఆకాశము అని మీరు పరిమాణాన్ని బట్టి ఒక విశేషాన్ని దాని మీద ఆరోపిస్తే చిన్న ఆకాశం వేరుగా ఉంటుంది పెద్ద ఆకాశం వేరుగా ఉంటుంది ఇది వినీల ఆకాశము అది తెల్లవే ఆకాశము అనే ఒక రంగుని మీరు ఆరోపిస్తే ఈ ఆకాశం వేరు ఆకాశం వేరుగా ఉంటుంది ఇది తూర్పు వైపు ఆకాశము అది పశ్చిమం వైపు ఆకాశము ఈ తూర్పు పశ్చిమం రాసి ఉంటుందా దాని ముఖం మీద రాసి ఉంటుందా రాసి ఉండదు అంచేతనే ఒకప్పుడు దిక్కు ఏమిటో తెలియదు తూర్పు ఎటో తెలీదు పశ్చిమం ఏటో తెలియదు ఎందుకని ఆకాశం తెలుస్తూ ఉంటుంది కానీ దాని మీద రాసి ఉండదు తూర్పు పశ్చిమ వీడు ఆరోపిస్తాడు వీడు ఆరోపించిన దాన్ని ఇది తూర్పు ఆకాశము అది పశ్చిమ ఆకాశము ఒక విశేషాన్ని మీరు ఎప్పుడైతే దాన్ని ఎత్తి మీద వేశారో వెంటనే భేదం వచ్చేస్తుంది అభేదాన్ని మీరు తెలుసుకోవాలంటే సర్వ విశేష శూన్యం విశేషం ఉండడానికి వీల్లేదు అంచేత కింద టీకాకారుడు నిర్ధర్మకం దాని ఏందో ఒక ధర్మం ఉండడానికి వీల్లేదు ధర్మం పెట్టారు అంటే అది మిగతా దాని నుంచి సెపరేట్ అయి కూర్చుంటుంది ఈ ధర్మం ఇది ఉంది ఇంకో ఈ ధర్మం లేదు మరో ధర్మం ఉన్నది అని కాబట్టి సకల ధర్మములు సకల విశేషములు కల్పితములైనప్పుడు మాత్రమే అద్వయత్వము సిద్ధిస్తుంది కాబట్టి ఆ పరమాత్మ సర్వ విశేష శూన్యం తర్వాత అటువంటి పరమాత్మను మీరు చేరుకోవాలి అంటే ఎలా చేరుకోగలుగుతారు ధర్మములు ఎన్నైతే ఉంటాయో వాటి అన్నిటినీ నిరాకరించినప్పుడు మాత్రమే అటువంటి పరమాత్మను మీరు చేరుకోగలుగుతారు నేతి నేతి జ్ఞాపితం ఇప్పుడు పరమాత్మను నేను మీకు బోధించాలంటే సకల విశేషములను నిరాకరించుటం ద్వారా మాత్రమే పరమాత్మని బోధించుట సంభవమును మీరు విశేషములను అతిపెట్టి పక్షంలో పరమాత్మని బోధించటము సంభవం కాదు ఒక ఆయన అడిగారు నన్ను ఏమంటే జీవుడు ఈశ్వరుడు ఒకడైనా అంటారా అని అడిగారు అంటే నేను అన్నాను ఎందుకంటే అలా అడుగుతారు మీరు మీరేదో ఒక యూ సీమ్ టు హ్యావ్ ఎన్ యాక్స్ టు గ్రాండ్ మీరేదో ఒక దృష్టిని మనస్సులో పెట్టుకుని మీరు అడుగుతున్నట్టున్నారే అంటే అవునండి మీరు అద్వైతం అంటున్నారు కదా ఒకటి అవునండి మేము అద్వైతంలో మేము అద్వైతమే దాన్నే మేము ఉపాసన చేస్తూ దాంట్లో జీవుడికి ఈశ్వరుడికి అభేదాన్ని మేము చెప్తాం వికాసంగా తెలుసు కదా మీరు మళ్ళీ నన్ను పని కట్టుకుని ఎలా ఎందుకు అడుగుతున్నారు కృష్ణాలో స్నానం చేసి వస్తుంటే ప్రసంగం ఆయన ఆయన ద్వైతాచార్యుడు కాబట్టి అలా ఎందుకు అడుగుతున్నారు అంటే నేను ఆయన నేను అన్నాను అంటే కాదండి మరి ఈశ్వరుడు సర్వేశ్వరుడు కదా జీవుడు అల్పం వాడు వీడువాడు ఒకటే అలా అవుతారని నేను అడిగాను నేనన్నాను మీరు మళ్ళీ నన్ను దాంట్లో నన్ను ముగ్గులోకి దించుతున్నారు నేను చెప్పింది మీకు నచ్చదు ఈశ్వరుని ఎందు సర్వేశ్వరత్వం కల్పితం కాబట్టి ఈశ్వ ఎందుకంటే సర్వం మిథ్య సర్వం మిథ్య అయినప్పుడు సర్వేశ్వరత్వం ఏమవుతుంది కల్పితం అవుతుంది అంటే ఆయన దృష్టాంతం చెప్పాడు అంటే ఈశ్వరుడంటే ఒక బ్యాంకుకి మేనేజర్ లాగా ఈశ్వరుడంటే ఎటు వచ్చి ఆ బ్యాంకులో సొమ్ము న్యాయప్రయస్ కూడా లేదు అంతేనంటారా అన్నాడు అవునండి ఏం చెప్పాను కాబట్టి విశేషము ఆయనకి మనస్సుకు నచ్చలేదు అది ఎందుకంటే ఈశ్వరుని సర్వేశ్వరత్వము అనే విశేషణాన్ని వేసిపెట్టి కూర్చుంటాడే ఆ విశేషణాన్ని వదిలిపెట్టాడు దాన్ని గట్టిగా పట్టుకుంటాడు ఈశ్వరుడు సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు అని పట్టుకుంటాడు ఎప్పుడైతే మీరు అక్కడ ఆ విశేషాన్ని పట్టుకుంటారో నేను అల్పుడను అయోగ్యుడనో అనే విశేషాన్ని కూడా పట్టుకోవాలి పట్టుకోవాలి పట్టుకుంటాడు స్వామి రామతీర్థ హేమన్నర్ తెసిన ఆశ్చర్యకరమైన మాట అన్నారు బ్రిటిష్ వాళ్ళు మనది మన మీద దండయాత్ర చేసి మనల్ని ఆక్రమించారు కదా మన సమాజంలో గత వెయ్యి సంవత్సరాలుగా ఓ ఈశ్వర నేను దాసుణ్ణి నేను దాసాను దాసుణ్ణి నేను శంకరుణ్ణి అని వీడు ప్రార్థిస్తున్నాడు కనుక ఈశ్వరుడు వీళ్ళని బ్రిటిష్ వాళ్ళని పంపించే రే వీళ్ళు దాసులు కింకర్లు రా నువ్వు వెళ్ళి వాళ్ళ మీద అజమాయిషీలు చేయని వీళ్ళ ప్రార్థనను అందించి ఈశ్వరుడు బ్రిటిష్ వాళ్ళని పంపించినాడు అని చెప్పాడు కాబట్టి నేను అల్పుడను అయోగ్యుడను దుఃఖి దుఃఖంతో ఉన్నవాడును నేను దుఃఖిని నేను రోగి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనారోగ్యంతో వెళ్తాను డాక్టర్ దగ్గరికి డాక్టర్ గారు నా ఒంట్లో బాగులేదండి అంటే టాబ్లెట్ మందిస్తాడు వేసుకోండి అక్కడ నేను రోగిష్ఠవాణ్ణి అని రోగంతో ఉన్నానండి నన్ను అలా మూడు నాలుగు సార్లు అంటే ఏమంటాడు నేను మంది ఇచ్చాను మీరు వెళ్ళి వేసుకోండి తగ్గుతుంది అంటాడు కాదండి నాకు జ్ఞా జ్ఞానం తెలివి నుంచి జ్ఞానం వచ్చినప్పటి నుంచి నేను రోగిష్ఠవాణిగానే ఉండిపోయాను ఎన్ని మందులు వేసినా నా రోగం పోనే లేదండి అంటే ఏమంటాడు ఆయన మాత్రం సరే మరి మీరు అంత రోగిష్ఠవాళ్ళగా ఉండిపోతాను నేను ఫిక్స్ అయిపోయి ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను వెళ్ళినండి అంటే కాబట్టి నేను దుఃఖిని నేను భయభీతుడను అని అలాగే మీరు ఫిక్సేట్ అయిపోయి ఉంటే ఇంకా దాంట్లో చలనం లేకుండా ఫిక్స్ చేసి కూర్చుంటే శాస్త్రం కూడా ఏమీ చేయలేదు అలా కాకుండా నీ నేను అల్పుడను ఏమిటి అల్పత్వాన్ని ఇది నీవు అల్పుడవు అధికుడెవరు ఆ దేవుడు అధికుడు ఆ దేవుణ్ణి దేవుడు చేసింది ఎవరు నువ్వేగా ఆయన అధికుడని నిన్ను అల్పుడుగా పెట్టుకుని ఆయన అధికుణ్ణి చేసి ఆ భేదాన్ని సృష్టించుకున్నది నువ్వే కదా దేవుడు వచ్చి చెప్పాడా నీకు అరే నేను అధికుడురా నువ్వు అల్పుడు రా దేవుడు చెప్పాడా లేదు దేవుడు ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు నువ్వే కల్పించి నేను అల్పుడను ఆయన అధికుడు నువ్వే కల్పించావు కాబట్టి సర్వ విశేష శూన్యమైన బ్రహ్మను మాత్రమే మీరు బోధిస్తే అద్వైతాన్ని నిలబెట్టగలుగుతారు సర్వ విశేషమైన శూన్యమైన బ్రహ్మను ఎలా బోధిస్తారు పరమాత్మ ఎందు ఎన్ని రకముల విశేషములు ధర్మములు మనం ఊహ చేయడానికి అవకాశం ఉన్నదో వాటన్నిటినీ ఉల్లేఖించి అంటే ఉల్లేఖించి అంటే వాటన్నిటిని లిస్టుగా తయారు చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి నిరాకరించుకుంటూ పోవాలి అదే అంటున్నారు క్రియా క్రియలు దేవుడు సృష్టి చేశాడు నేనేమో చపాతి కూడా తయారు చేయలేకపోయాను అని మీరు విశేషం పెట్టుకుంటే దేవుడు వేరు వీడు వేరు క్రియా కారక కర్త అన్నారు కర్త అంటే మీరు చిన్నదానికి కర్త అవుతారు దేవుడు మరో దానికి కర్త అవుతాడు కర్త అన్నది ఒక విశేషం విశేషం కారక కారక అలాగే కరణము ఉపకరణము ఇలాంటి విశేషాలు ఇవన్నీ విశేషాల్లో పడతాయి తర్వాత ఫల ఫలం కూడా విశేషమే దేవుడు మహావైకుంఠాధిపతి వీడేమో ఇక్కడేదో తట్టాలు పడుతున్నాడు లేకపోతే దేవుడు మహాపుణ్యం మహాక్రియలు చేశాడు వేరే జీవుడు అల్పక్రియలు చేసి అల్పఫలాన్ని అనుభవిస్తున్నాడు సుఖమనే ఫలాన్ని అనుభవిస్తున్నాడు దుఃఖ ఫలాన్ని అనుభవిస్తున్నాడు అనే విధంగా మీరు ఫలాలని పరమాత్మ యొక్క ఆరోపించినట్లయితే ఆత్మస్వరూపముపై సుఖీ దుఃఖీ కర్త భోక్త ఈ క్రియలను చేసిన కర్త అలాగ మీరు ఆరోపించారనుకోండి అప్పుడు వీడు జీవుడుగా ఉంటాడు పుట్టి గిట్టుతో ఉంటాడు ఒకప్పుడు కర్మఫల రూపంగా సుఖాన్ని మరో అదే కర్మఫల రూపంగా దుఃఖాన్ని అనుభవిస్తూ సంసారిగానే మిగిలిపోతాడు కాబట్టి ఈ ఈ కర్మలు ఈ సుఖదుములు ఈ కర్తృత్వము భోక్తృత్వము వీటన్నిటినీ కూడా నేతి నేతి అని నిరాకరించవలసి ఉంటుంది తర్వాత స్వభావ స్వభావ అంటే స్వరూపా అనర్థం యొక్క స్వరూపము అల్పజ్ఞత్వము ఈశ్వరుని యొక్క స్వరూపము సర్వజ్ఞత్వము అని ఆ విధంగా మీరు జీవుడేమో ఆ అల్పస్వభావము కలవాడు ఈశ్వరుడు గొప్ప స్వభావము కలవాడు అని ఇలాగ మీరు స్వభావంలో కూడా స్వభావం అంటే స్వరూపం అని అర్థం దాంట్లో కూడా విశేషాలను పెట్టుకున్నట్లయితే అక్కడ ద్వైతమే నిర్మాణం అవుతుంది ఆ విశేషాలను కూడా తిరస్కరించాల్సి ఉంటుంది తర్వాత ఈ అశేషభూతములు ఉన్నాయి అంటే అశేషభూతములు అంటే పంచభూతములు ఈ పంచభూతములకు సత్య అని పేరు సత్ త్య అంటే కంటికి కనపడేవి మూడు త్యా అంటే కంటికి కనబడనేవి రెండు వాయువు ఆకాశము త్యా పృథివీ ఆపహ అగ్ని సద ఈ ఐదు ఈ ఐదు భూతములు వీటికి సత్య అని పేరు సత్య అంటే ట్రూత్ అని కాదు ఐదు భూతములు కాబట్టి ఐ సత్యశబ్దవాచ్యం అలా చెప్పారు ఇంతకుముందు ఒక బ్రాహ్మణంలో గడచిన బ్రాహ్మణంలో ఈ పంచభూతములకు సత్య అని నామధేయం చేశారు మీకు తైత్రీయంలో కూడా సత్యత్యచ్చవత్ నిరుక్త నిరుక్త సత్ త్యత్ ఆ పరమాత్మయే సత్ త్యత్ అయినాడు సత్ అంటే నిరుక్తము అంటే కంటికి కనబడేది అసత్ అంటే అనిరుక్తము కంటికి కనబడేది కాదు ప్రత్యక్షమయ్యేది కాదు అంటే సత్ మూడు భూతాలు అసత్ త్యత్ మూడు భూతాలు రెండు కలిపితే సత్యం అయింది సో ఈ ఐదు భూతాలకి అశేష భూతాలంటే ఐదు భూతాలకి సకల ప్రాణులు కూడా ఈ ఐదు భూతాల నుంచే వచ్చే కూడా ఈ ఐదు భూతముల యొక్క ధర్మములు ఉన్నాయి పృథివీకి అసాధారణ ధర్మము గంధము అసాధారణ ధర్మం యునీక్ క్యారెక్టరిస్టిక్ ఆపహకి రసము అగ్నికి రూపము వాయు స్పర్శ ఆకాశము శబ్దము ఇవి అసాధారణ ధర్మాలు ఈ అసాధారణ ధర్మాలు వాటి ఎందు ఉంటే గంధవతి పృథివీ గంధమనే విశేషము గలది పృథివి అంటే ఆ పృథివి మిగిలిన నాలుగు భూతముల కంటే భిన్నంగా ఉంటుంది ఈశ్వరుని కంటే కూడా భిన్నంగానే ఉంటుంది ఈశ్వరుడు పృథివి కంటే భిన్నంగా ఉంటాడు కాబట్టి ఈ గంధ గంధ రస రూప స్పర్శ శబ్దములు అనే ఈ విశేషాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కల్పితములే కానీ వాస్తవములు కాదు అని వీటిని కూడా నిషేధించాల్సి ఉంటుంది ఇంత నిషేధాన్ని చేస్తే ఆ పరమాత్మ యొక్క అద్వయత్వము మనకు నిర్ధారితము గురు అని అది వాక్యం మీరు యాజ్ఞ యాజ్ఞవల్కి మైత్రీ యాజ్ఞవల్కి సంవాదాన్ని నేను చెప్తానంటే మీరు బిలబిల్లాడితో పరిగెత్తుకుంటూ వచ్చేశారు మీరు పాఠం చెప్పేమన్నారు నేను పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పేస్తున్నా కానీ నాకు ఒక మనవి నేను మనవి చేస్తున్నా మీకు ఓపెన్ మైండ్ ఉండాలి మీరు శ్రవణం చేసి ఇది ఒక పురాణము కాదు లేకపోతే కాలక్షేపం కాదు ఇది ఏదో పోలే సాయంకాలం పూట ఖాళీగా ఉన్నాం కదా ఆయన ఏదో చెప్తారు అలాగంటే కాలక్షేపం కాదు సుమండి ఎందుకంటే ముందుకు వెళ్ళి కొల్ది ఈ గ్రంథం ఇలాగే ఉంటుంది ఇంట్లో శుద్ధమైన అద్వైత వేదాంతం తప్ప ఇంకేమీ ఉండదు చమండి తర్వాత దీంట్లో పూజలు పునస్కారాలు ఉపాసనలు కర్మలు ఫలాలు సుఖాలు దుఃఖాలు ఇవే ఉండవు ఇవన్నీ కూడా మిక్ష అనే మాటే ఉంటుంది తప్ప ఇంకా అంతకంటే వీటి గురించి పాజిటివ్గా చెప్పి ఇది ఉండదు కాబట్టి మీకేమైనా ఏమైనా తాయెత్తులు అవి కావాలంటే దీంట్లో ఏమి దొరకవు కాబట్టి మీరు ఓపెన్ మైండ్ పెట్టుకుని ఈ ఏదో మొదటి రెండు ఇలా ఉంటుందేమో తర్వాత కొంత దారిలో పడుతుందేమో అని మీరేమనుకోవద్దు దారిలో పడి ఇది ఎప్పుడూ ఇలాగే ఉంటుంది కాబట్టి సో ఎందుకు రావి చెప్పాలని విజింది చెప్పారు ఈ పాఠం ఇలాగే ఉంటుంది వీరు ఆరు మాసాలు ఓపిక పడితే ఈ పాఠం పూర్తయిపోతుంది అప్పుడు ఈ బ్రాహ్మణం పూర్తవుతుంది అది సాగదు అస్ బ్రహ్మ విద్య అద్వైత బ్రహ్మరోన్ స్వరూప ఆత్మ అస్ బ్రహ్మ విద్యా సన్యాస విధి సిత శంకరులు ఇప్పుడు ప్రకరణంలోకి వస్తున్నారు అస్యా బ్రహ్మవిద్యాయా ఇది బ్రహ్మవిద్య లోకంలో ఏమనా ఇదేమన్నా బ్రహ్మవిద్య అంటూ ఉంటారు అంటే ఈ బ్రహ్మవిద్యంత తలనొప్పి భాగవతం అదే తప్పు మరొకట్లేదు ఈ సంసారంలో సర్వాన్ని మీరు నిర్వహించేయగలుగుతారు కానీ ఈ బ్రహ్మవిద్యని మాత్రం నిర్వహించటం చాలా దుర్ఘటమైన విషయం అనే అభిప్రాయంతో ఎమయా ఏమైనా బ్రహ్మవిద్య అని అంటూ ఉంటారు నిజానికి ఆ ఎక్స్ప్రెషన్లో ఉన్న అభిప్రాయం కరెక్టే అస్యాహ బ్రహ్మవిద్య ఆహ ఈ బ్రహ్మవిద్య ఈ బ్రహ్మవిద్య ఇక్కడ ప్రకృతంలో మనం చర్చిస్తూ ముందు ముందు చర్చించబోతూ ఉంటాము బ్రహ్మవిద్య ఆ బ్రహ్మవిద్యకి అంగము అంగం దానికి సపోర్ట్ బ్రహ్మ సపోర్ట్ ఇప్పుడు మీరు సత్యనారాయణ వ్రతం చేయాలనుకున్నారనుకోండి అప్పుడు మీ దగ్గర ఒక ఆ వ్రతానికి కావలసిన సామగ్రి అంతా ఉంటే కొంతమంది అలా పెట్టుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే అది ఒక స్కీమ్ కింద పెట్టుకుంటారు ఇప్పుడు స్వామీజీ వచ్చినప్పుడు పాదపూజ చేయాలి అని ఒకటి ఉంటుంది కొంతమంది స్కీమ్ అది ఆ స్వామీజీ దగ్గర వీళ్ళు ఏం చదవరు ఆయన వీళ్ళకి చెప్పడు కూడా అక్కడ చదువు చదువు అనే మాట లేదు ఆయన వచ్చినప్పుడు పాద పూజ చేయటమే మిగులుతుంది అప్పుడు ఏం చేస్తారంటే స్వామీజీ వచ్చినప్పుడు పాద పూజ చేయటం కోసం ఓ పీట ఓ వెండి పెళ్ళం ఓ వెండి చెంబు దానికి ఇంకా ఇతర సామాగ్రి ఇదంతా తయారు చేసి పెట్టేసుకుంటారు కొనేసి ఓ మూట కట్టేసి పక్కన పెట్టేసుకుంటారు ఆ స్వామీజీ రేపు వస్తున్నాడు కదా ఈవేళ ఆ మూట తీసి దులిపి ఇవన్నీ కూడా శుభ్రం చేసి రెడీ పెట్టుకుంటారు దాన్ని అంగము దానికి సామాగ్రి అయితే ఇక్కడ బ్రహ్మ విద్యకి అంగమేమిటి ప్రధానమైన విషయం బ్రహ్మవిద్యకు అంగము ఏమి అంటే ఏమిటి ఏది మీరు సమకూర్చుకుంటే బ్రహ్మవిద్య సరళమైపోతుంది అని ప్రశ్న దాన్ని అంగము అంటారు ఇప్పుడు మీరు చక్కగా వంట ఉండాలనుకోండి వంట వండి వడ్డించాలంటే అంగం ఏమిటి ఓ ప్రెషర్ కుక్కర్ ఆ కరెక్ట్ సైజ్ ఉన్నటువంటి ప్రెషర్ కుక్కర్ ఒకటి మీ చేతికిస్తే ఇక బియ్యము దాంట్లో నీళ్లు పోసేసి పొయ్యి మీ అది వండేసి మూడు కోతలు దింపేస్తే పని అయిపోతుంది అంత తేలిక ఆ ప్రెషర్ కుక్కర్ ఇవ్వకుండా వంట అంటే ఏం వండుతారు కాబట్టి ప్రతిదానికి ఒక అంగం ఉంటుంది ఆ ఈ బ్రహ్మ విద్యతో అంగము ఏమిటి ఈ అంగం గురించి ఇంత వ్యాప ఇంత నేను ఎందుకంటే తీరా అంగం ఏమిటో చెప్పేక మీరు కంగారు పడకుండా ఉంటారని ఆ అంగం ఏమిటంటే ఇక్కడ ఈ ముఖ్యంగా యాజ్ఞోక్యమైత్రి సంవాదంలో శృతి బ్రహ్మవిద్యకు అంగముగా విధించబోతోంది నాయనా నువ్వు సంపాదించుకో నువ్వు దీనిని పాటించు అప్పుడు మాత్రమే నీకు బ్రహ్మవిద్య లభిస్తుంది సుమా అని బ్రహ్మవిద్యకు అంగంగా విధిస్తోంది విధించగోరుతోంది విధిత్త సన్నంతం సో ఏమిటది అంటే సన్యాస సన్యాసము సన్యాసం బ్రహ్మవిద్య అంగం అయితే సన్యాసము అంటే ఏమిటి ద స్పిరిట్ ఆఫ్ సన్యాస తీసుకోవాలి నేను సన్యాసం అనేది మీరు ఆలోచించండి భగవద్గీతలో సన్యాస శబ్దము చాలాసార్లు వస్తున్నాయి ఓ మహాత్ములు అన్నారు భగవద్గీతలో ఎక్కడ సన్యాస శబ్దం వచ్చినా శంకర భాష్యం భాష్యానికి ఇది అన్వయించదు ఈ వచనం భగవద్గీత శ్లోకాలకి మాత్రమే అన్వయిస్తుంది భాష్యానికి అన్వయించదు భాష్యంలో సన్యాస శబ్దానికి ఇటుగానో అటుగానో అర్థాలు ఉంటాయి సందర్భాన్ని ఉంటాయి కానీ భగవద్గీతలో మటుకు సన్యాస శబ్దం సర్వత్రా వస్తుంది పద్దెనిమిదో అధ్యాయానికి మోక్ష సన్యాసయోగము అని పేరు ఐదో అధ్యాయానికి కర్మ సన్యాసయోగము అని పేరు శ్లోకాల్లో కూడా సన్యాసోహి మహాబాహో దుఃఖమాప్తు మయ మయోగత ఈ రకంగా సన్యా సన్యాసయోగయుక్తాత్మ అని ఈ విధంగా సన్యాస శబ్దము సర్వత్రా వస్తూ ఉంటుంది తర్వాత శ్రీకృష్ణుడు ఆ సన్యాసాన్ని యోగమని కూడా వర్ణించాడు సన్యాసయోగ యుక్తాత్మ సన్యాసమనే యోగముతో నిండిన హృదయము గలవాడు ఎక్కడ సన్యాస శబ్దం వచ్చినా అర్థము ఆశ్రమ సన్యాసం కాదు మొత్తం గీతలో ఆశ్రమ సన్యాసం కాదు ఒక్కసారి కూడా ఆశ్రమ సన్యాసము అర్థం కాదు అంటే ఏమిటి గృహస్థు వానప్రస్థుడు కానో లేక వనగృహస్థుడు కానీ బ్రహ్మచారి కానీ వానప్రస్థుడు కానీ సన్యాసం స్వీకరించవచ్చు ఆశ్రమ సన్యాసం ఉంది సర్వత్రా ఉంది కానీ భగవద్గీతలో మటుకు సన్యాస శబ్దానికి అది అర్థము కాదు మరి ఏమిటండి అర్థం భగవద్గీతలో సన్యాసం ఎన్నిసార్లు వస్తుంది కదా ఏమిటి అర్థము అంటే త్యాగము అని అర్థం విడిచిపెట్టుట త్యాగము అర్థం విడిచిపెట్టడం చూడండి జీవితంలో మనం ఎలా అనుకుంటామంటే జీవితము అంటే పట్టుకో పట్టుకుంటే అది మనం జీవితంలో పైకి వస్తాము అని మనం అనుకుంటూ బతికాం అలాగే బతుకుంటాం బ్రహ్మచారి అయిపోయింది గృహస్థం అయిపోయింది వానప్రస్థం అయిపోయింది సన్యాసం అయిపోయింది ఇంకా పట్టుకోవడం మాత్రం అవ్వలేదు ఇంకా అలా పట్టుకుంటూనే ఉన్నాం ఇది కాదని అది అది కాదనది బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక అమ్మాయిని పట్టుకుంటే నేను కృతార్థం అవుతాను అని అమ్మాయిని పట్టుకుంటాను తీరా అమ్మాయిని పట్టుకుని వివాహం చేసుకున్న తర్వాత మరి కృతార్థుడు అయిపోవాలి కదా అమ్మాయిని పట్టుకుంటే ఇంకా సర్వము లభించినట్టే అనుకుని కదా పట్టుకున్నాడు మరి ఇంకా ఇంకోటి పట్టుకునే ప్రయత్నం సంతానం కనుక పట్టు పట్టుకోగలిగితే నేను కృతార్థమైపోతాను సంతానం కలిగిన తర్వాత కృతార్థుడు అవుతాడా సంతానం కలిగిన వాళ్ళని చూస్తే తెలుస్తుంది కాబట్టి డబ్బు పట్టుకుంటే కృతార్థంగా అవుతాను అయ్యాడా డబ్బు పట్టుకుంటే కృతార్థంగా అయ్యాడా ఒకసారి నేను ఒక చందా వసూలు చేద్దామని చందా వసూలు చేస్తున్నా ఏదో ఇలాంటివన్నీ చాలా చేశాను నేను అనేక సందర్భాల్లో అనేక చేశాను ఒక చందా పుస్తకం పట్టుకుని చందా వసూలు చేస్తున్నాను ఒక నాకు పురమాయించాడు చూడు ఆ షావుకారు ఉన్నాడు అక్కడ ఆయన షా పెద్ద షాపు దాంట్లో నేను వెత్సాలోవి కూడా కొంటూ ఉండేవాడి అతను మంచి చందా ఇస్తాడు అని చెప్పాడు కానీ చెప్పిన ఆయన ఆయన కూడా నాతో పాటు వచ్చి సమాజ కార్జం చేస్తున్నాం తప్ప స్వంతానికి ఏం వసూలు చేయట్లేదు చందా ఆయన కూడా నాతో పాటు వచ్చి కొంచెం ఆ షాప్ వాళ్ళతో మాట్లాడి చందా ఇప్పించచ్చు కదా నాకు చెప్పేసి పెడిపోయాడు సైకిల్ మీద నేను ఈయన అన్న మాట పట్టుకుని అతని దగ్గరికి వెళ్ళాను ఏమి షావుకారు అంట ఏం పద్దులు వేరేలా ఏం కావాలి నీకు మామూలుగా అయితే వెత్సాలు డబ్బులు ఇచ్చి తీసుకునే వాళ్ళు లేదు ఆ వెత్సాలు కాదా ఈ చూడు అనో కాగితం చేతికిచ్చాను అంతదాకా నవ్వు ముఖంతో ఉన్నవాడు ఆ కాగితం చూడగానే ముఖంలో నవ్వు చేరిగిపోయిందంటే ఆ కాగితం చూశాడు తెలుగులో ఉంది మరి తెలుగు నైజంతా ఆ బొలి అని పక్కన పెట్టి ఇంకోహండి ఆ నీకేం కావాలి ఇంకోహండి అడిగాడు నేను చెప్పింది రెండు ఇంకో పనిలో ఉన్నాడు ఐదు నిమిషాలు అయింది నాకే సిగ్గు వేసింది వాటేమేడు సిగ్గు వేసి హ్యావ్ ఎ నైస్ డే అని లేదు చక్కవచ్చు అతను ఇవ్వలేదు ఇంకో ఐదు నిమిషాలు నేను వేగితే ఐదు రూపాయలు ఇచ్చిండి మేడం సో మనిషి డబ్బుని పట్టుకుని అలా వేలాడుతూ ఉంటాడు మీరు సమాజంలో చూశారా డబ్బుని అలాగా ప్రాణం అన్నట్టుగా బహిప్రాణం అన్నట్టుగా పట్టుకుని వేలాడేవాళ్ళు మీకు కనపడలేదు నాకైతే కోకల్లుగా కనపడ్డారు ఏమి చేస్తుంది డబ్బుని ఇలా పట్టేసుకుని అదే ప్రాణం అన్నట్టుగా పట్టేసుకుని మీరు పట్టుకూర్చున్నారు కదా అది మిమ్మల్ని ఏం చేస్తుంది మీకు సుఖాన్ని ఇస్తుందా ఇంతవరకు ఇచ్చిందా మీకు అభయాన్ని ఇస్తుందా పోని ఇవ్వలేదు అంటే మీరు ప్రశ్న అడగచ్చు ఏమయా డబ్బు పట్టుకుంటే సుఖము రాలేదు అభయం రాలేదు అంటున్నావు డబ్బు విదిలిపెట్టేస్తే వస్తుందా మీరు అడగండి నేను సమాధానం చెప్తా మీరు అడిగారు అనుకుని చెప్పమంటారా మీరు విడిచిపెట్టి చూడండి తెలుస్తుంది మీకు మీరు డబ్బుని విడిచిపెట్టి చూస్తే మీకు తెలుస్తుంది అది పూజ స్వామీజీ అన్నట్టుగా పట్టుకునే అలవాటు ఉన్నవాడికి విడిచిపెట్టడంలో ఉండే శోభ వాడికేం తెలుస్తుంది వాడికి పట్టుకోవడమే తెలుస్తుంది నువ్వు విడిచిపెట్టడం ప్రారంభిస్తే అప్పుడు నీకు తెలుస్తుంది విడిచిపెట్టడంలో ఒక శోభ ఒక సౌందర్యము ఒక ఆనందము ఒక అభయము నువ్వు విడిచిపెడితే కదా తెలిసింది నీకు అలా ప్రాణం పోతుందేమో అన్నట్టుగా డబ్బు పట్టు కూర్చుంటే నీకు ఏం తెలుస్తుందో ఏమీ తెలియదు దెర్ ఈజ్ ఎ బ్యూటీ ఇన్ ఎండింగ్ ఇప్పుడు మీకు ఎవరి మీద కోపం ఉందనుకోండి ఈ కోపము కోపతాపాలు అంటారు ఆయనకి ఏ ముక్కు మీద కోపం అండి కోపతాపాలు ఎక్కువ ఆయనకి అని కూడా అనుకుంటూ ఉంటారు మీరు ఆ కోపాన్ని ఆ తాపాన్ని మీరు విడిచిపెట్టేసి చూడండి ఒకసారి విడిచిపెట్టి చూడండి అలా నా వ్యక్తి మీద కోపం మీకు ఉండే ఉంటుంది కోపం లేకుండా మీరు కొంతమందికి ఉండకపోవచ్చు ఈ మధ్యన కొత్త వాళ్ళు చాలామంది వస్తున్నారు ఏదో కొద్ది గొప్ప కోపం ఉండే ఉంటుంది సో మీకు ఎవళ్ళ మీదైనా కోపం ఉంటే భర్త మీద కానీ పెద్దవాళ్ళ భార్య మీద కానీ పెద్దవాళ్ళ మీద కానీ కొడుకు మీద కానీ తండ్రి మీద కానీ ఎవళ్ళ మీదైనా ఎవళ్ళ మీద కోపం ఉందో మీరు ఆలోచన చేసుకుని ఈయన మీద నాకు కోపము నేను ఈ కోపాన్ని ఈ దేవుడి ముందు కూర్చొని ఒక్క రెండు నిమిషాలు ప్రార్థన చేసి మెడిటేషన్ ధ్యానం చేసి నేను ఈ కోపాన్ని విడిచిపెట్టేస్తున్నాను గ్రీవెన్స్ ఉంటుంది గ్రీవెన్స్ అంటే ఏదో ఒక ఫిర్యాదు కంప్లైంట్ ఉంటుంది నేనైనా ఈ కంప్లైంట్ని వదిలిపెట్టేస్తున్నాను నాకు ఏ కోపమూ లేదు ఆ వ్యక్తి ఎలా నా ఎడల ప్రవర్తిస్తా అది నాకు నా తరఫు నుంచి ఏ కోపమూ లేదు ఏ తాపము లేదు అదంత తేలిక్ కాదు దానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది పెద్ద తపస్సే చేయాల్సి ఉంటుంది కానీ మీరు ఎప్పటికైనా ఆ కోపాన్ని తాపాన్ని విడిచిపెట్టేస్తే దేవతల్లో తెలిసినా ఆ సౌందర్యము ఆ శోభ హృదయ సౌందర్యం ఆ శోభ ఆ ఫ్రీడమ్ ఆ స్వాతంత్ర్యం దాన్ని మీరు అనుభవించాల్సిందే తప్ప నేను వర్ణించలేను కాబట్టి దానికి సన్యాసము అని అది సన్యాసం అంటే ద స్పిరిట్ ఆఫ్ సన్యాస దురదృష్ట విషయత్వం ఏమైపోయిందంటే కాల ప్రభావం అనండి ఏమనండి అన్ని కాలాల్లోనూ ఉంటాయి ఈ సమస్యలు సో రా రామాయణ కాలంలో దొంగ సన్యాసి ఉండేవాడు సీతాదేవిని ఇది ఈ సీతాదేవిని సన్యాసి వేషం వేసుకుని వచ్చి అపహరించాడు రావణాసురుడు వాడికి ఇంకా అంతకంటే వేరే వేషం ఏం దొరకలేదు ఎప్పుడు రాముని కాలంలో సన్యాసి వేషం వేసుకొని వచ్చాడు సన్యాసని అనుకుని ఆవిడేమో ఆహారం తీసుకొచ్చి సమర్పించబోతుంది అప్పుడు ఆవిడ్ని కిడ్నాప్ చేశాడు ద వెరీ ఫస్ట్ దొంగ వేషం ఏమిటంటే సన్యాస వేషం చేశాడు